శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చే విరచితమైన శ్రీ వేదాంత పంచదశి పంచమహాభూత వివేక మనబడు ద్వితీయ ప్రకరణంలో డెబ్బై శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము అత నిన్న రెండు మూడు టిప్పణులు వదిలిపెట్టి ముందుకెళ్ళిపోయాము అరవై ఎనిమిదవ శ్లోక వ్యాఖ్యానంలో ఎనభై ఆరు ఎనభై ఏడు మిగిలిపోయినాయి చూడండి ఎనభై ఆరో టిఫను ధర్మ ధర్మి భావము అని మనం నిన్న చెప్పుకున్నాం సద్వస్తువు అధిక వృత్తి ఉంటుంది అంటే అధిక దేశంలో ఉంటుంది ఆ సద్వస్తువుకే ధర్మి అంటాం ఆకాశము దాని ఎందు కల్పితమున్నది అది ధర్మం ఈ విధంగా సద్వస్తువునకు ఆకాశానికి ధర్మ ధర్మీ భావము ఉంది సద్వస్తువు ధర్మీ ఆకాశము ధర్మము అయితే అది భ్రాంతి చేత విపరీతంగా తార్కికాదులకు తెలియబడుతుంది అంటే సద్వస్తువు ధర్మీగా కాకుండా ధర్మముగా తెలుసుకుంటున్నారు భ్రాంతి చేత అన్నాడు అయితే ఆ బ్రాంతి సిద్ధమైనటువంటి విపరీత ధర్మి ధర్మ భావం అంటే ఆకాశమే ధర్మి సద్వస్తువు ధర్మం అనేటువంటి సిద్ధ ఏ వ్యవహారం అది విచారం చేస్తే తొలగిపోతుంది అని చెప్పాడు అయితే ధర్మము ధర్మి అంటే ఏమిటి కొద్దిగా విచారం చేద్దాము టిఫన్ ద్వారా చెప్తున్నాడు శ్రీ పండిత పీతాంబర్జీ వారు ఎనభై ఆరో టిఫ్ చూడండి జో వస్తువు అధిక వర్తనే వాళ్ళ మహత్ హోవే సో వ్యాపక్ హై సోయి ఆధార్ అనగా అన్య అల్ప వస్తువు ఆశ్రయ రూపు ధర్మి హోవే హై ఏ వస్తువు అధిక కాలంలో అధిక దేశంలో మహత్త ఉంటుందో అది వ్యాపకము అనబడుతుంది ఆ వ్యాపకమైనటువంటి వస్తువుకే ఆధారము ఆశ్రయము అని కూడా అంటారు అంటే నూన లేదా అల్ప వస్తువులకు ఆశ్రయం ఉంటుంది దానికే ధర్మి అని కూడా అంటారు ధర్మి అంటే వ్యాపక వస్తువు ఆధారము అని చెప్పాలి జైశ్ర దృష్టాంతమి చె రూప రస ఆది గుణ జో ద్రవ్య హై సో రూపాదిక్ ఏకేక గుణతే అధిక వృత్తిహోనైతే వ్యాపక యార్మి హై నయగుల యొక్క మత అనుసారంగా ద్రవ్యము గుణము క్రియ జాతి అని చెప్పుకుంటాం కదా ద్రవ్యం ఏదైతే ఉంటుందో అది గుణశ్రయో ద్రవ్య అనే విధంగా కూడా లక్ష్యం చేశారు కదా వాళ్ళు అంటే గుణములకు ఏది ఆశ్రయమో అది ద్రవ్యం అనబడుతుంది ఆ ద్రవ్యము అధిక వృత్తి ఉంటుంది దాని ఎందున్నటువంటి గుణాలు న్యూన వృత్తి ఉంటాయి అల్ప దేశంలో ఉంటాయి ద్రవ్యము అధిక వృత్తి ఉంటుంది అంటే ద్రవ్యంలో గుణాలు ఏవైతే ఉంటాయో ఒకటి ఉంటే ఒకటి ఉండకపోవచ్చు అన్ని గుణాలు ఉంటాయని ఏం నియమం లేదు ఒకటి ఉంటే ఒకటి ఉండకపోవచ్చు ఆ ఒక గుణం కూడా కించిత్ కాలం ఉండొచ్చు కించిత్ కాలం లేకపోవచ్చు ఉదాహరణకు కులారుడు ఘటమును తయారు చేశాడు పూర్తిగా ఎండేలాగా ఎండగబెడతాడు అప్పుడు ఏ వర్ణంలో ఉంటుంది ఆ కుండ అంటే నల్ల వర్ణంలో ఉంటుంది మట్టి కలర్ రేగడి మట్టి ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది దానికి నీలో ఘట అని కూడా అంటారు నీల వర్ణం ఉంటుంది అంటే నల్లని వర్ణం ఉంటుంది ఈ నల్లని వర్ణం అనేది గుణము ఆ ఘటం అనేది ద్రవ్యము ఆ ద్రవ్యం నందు ఆ నల్లని వర్ణం అనే గుణముంది ఇప్పుడు ఆ ఘటము ఎండిన తర్వాత దాన్ని వాములో పెట్టి కాలుస్తాడు కాల్చిన తర్వాత ఏమవుతుంది అది ఎట్లయితుంది ఆ ఘటము ఎర్రగా అవుతుంది ఇప్పుడు నల్ల ఏమైంది అది పోయింది ఎర్రని వర్ణం వస్తుంది అంటే ఇప్పుడు ఈ వర్ణం అనేటువంటి గుణము అధిక వృత్తి ఉందా న్యూన వృత్తి ఎందుకు కించిత్ కాలం ఉంటుంది కించిత్ కాలం అయితే అది పోయి ఇంకో రూపం కూడా వస్తుంది కానీ పూర్వం ఏ ఘట రూప ద్రవ్యం ఉండేనో అదే ద్రవ్యం ఉన్నది ఇప్పుడు కూడా ద్రవ్యం ఉంది కానీ ఆ రంగు న్యూన ఉన్నది ఘటము అనే ద్రవ్యము అధిక వృత్తి ఉంది తెలిసింది కదా ద్రవ్యము అధిక వృత్తి ఉంటుంది ఎప్పుడు ఉంటుంది గుణాలు మారవచ్చు ఆ గుణం న్యూన ఉంటుంది న్యూనం అంటే అల్ప వృత్తి అల్ప దేశ వృత్తి అల్పకాల వృత్తి ఆ ద్రవ్యానికే ధర్మి అంటారు ఎందుకు అధిక వృత్తి ఉన్నందు అధిక వృత్తి ఉంటుందో అది వ్యాపకం ఉంటుంది అదే ఆధారం అనబడుతుంది అదే ధర్మి అనపడుతుంది ఇప్పుడు ఘటరూప ద్రవ్యము ధర్మి అనపడుతుంది దానిలో రూపరస గంధ ఇత్యాది ఏవైతే గుణాలు ఉంటాయో ఇంకా గురుత్వము మొదలైనటువంటి అనేక గుణాలు ఉంటాయి అవి ధర్మములు అనపడతాయి ఇదొక దృష్టాంతం ఇచ్చండా ఇంకొక దృష్టాంతం కిమా లేక जैस रज्जु विषय दश पुषन को सर्प को मल को पृथ्वी धरार को जलधार इत्यादि भ्रां ओवे इंक दृष्टा एमटे रज्जू पड़ उज्जू पैना पद मंदिर पुरष को पद तीर संस्कार वल्ला पद तीर ब्रांस की सर्प संस्कार अंटे वन सर्प ब्रांत ब्रांति अंटे దోష బలం చేత మసక మస్క చీకట లేదా తిమ్మరాజి దోషాలు అనండి దోష బలం చేత భ్రాంతి కలుగుతుంది అయితే ఇవనికి ఏ విధంగా సంస్కారం ఉంటే అవకానికి ఆ విధంగానే భ్రాంతి కలుగుతుంది ఒకనికి పాము సంస్కారం ఉంది అతనికి రజ్జును చూసిన తోడనే పాము అయం సర్ప అని ఒకనికి పూలమాల సంస్కారం ఉన్నది ఆ రజ్జును చూసిన వెంటనే ఇది పూలమాల అని భ్రాంతి అయింది ఒకనికి భూరేష అంటే భూమి పగులు పృథివీ దరార్ అన్నాడు అంటే భూమి పగులు యొక్క సంస్కారం ఉన్నది వానికి భూమి పగులు అని భ్రాంతి అయింది ఒక జలధార సంస్కారం ఉంటే జలధార అని భ్రాంతి అయింది ఇట్లా ఎవరెవరికి అట్టట్ల సంస్కారం అంటే అట్టట్ల భ్రాంతి అవుతుంది అహ అక్కడ ఏ సర్ప హాయే ఏ మల హాయ్ ఏ పృథివీకి దరార్ హాయ్ ఏ జలధార హాయే ఇసు రీ తీసే రజ్జు కా ఇదం రూపు ప్రతీది ఓవే సో సర్వ సర్పాధిక విషయ అను అధిక వృత్తి హోనత్తే వ్యాపక యా అయితే ఎవరెవరికి ఎట్టట్ల సంస్కారం పడితే అట్టట్ల భ్రాంతి అయితే చెప్పుకున్నాం కదా ఒక ఆయనకు సర్పభ్రాంతి అయింది అతడు ఏమంటాడు అయం సర్ప అంటాడు ఒక పూలమాల భ్రాంతి అయింది అతడు ఇయ మాల అంటాడు ఇట్లా ఎవరెవరికి ప్రాంతి అయితే వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఆ విధంగా వ్యవహారం చేస్తున్నారు అయితే ఇక్కడ ఈ భ్రాంత వస్తువుల్లో ఈ ఇదం అనేది అన్నిట్లో అనుసృతమై ఉన్నది అయం సర్ప ఇయం మాలా అని ఈ అయమన్నా ఇయమన్నా అది ఇదం శబ్దం యొక్క అంటే అధిష్టానం యొక్క సామాన్య అంశం అది ఇదం అది అన్నిట్లో అనుసృతమై ప్రతీతి అవుతుంది ఇది సర్పము ఇది ఇది జలధార ఇది భూరేష అంటూ ఇది ఇది ఇది అనేది అన్నిట్లో అనుసతమవుతూ వస్తున్నది అందువల్ల అది అధిక వృత్తి ఉన్నది అదే ఆధారం అయింది అదే సర్పాదలకు ఆశ్రయం అది వ్యాపకం ఉన్నది అందుకని దానికి ధర్మీ అనాలి దానికి రజు యొక్క ఇదమంశం ఏదైతే ఉన్నదో ఆధారము అది ధర్మీ అనపడుతుంది వ్యాపకం ఉన్నది మరి అన్నిట్లో అనుశితమై ఉన్నది అందువల్ల అది ధర్మి అనపడుతుంది అదే విధంగా ఆకాశ హై వాయు తేజ్ హై జల్ హై పృథివీ హై ఇసరి ఏకేక భూతి విషయ వర్తనే వాళ్ళ అవ్యభిచారి సత్ భ్రహ్మ వ్యాపక హై యార్మి హై దృష్టాంతంలో ఏ విధంగా ఇది ఇది ఇది ఇది అనేటువంటి ఇదము వ్యాపకం ఉన్నందువలన దానికి ధర్మి అన్నాము అట్లే ఆకాశం ఉన్నది వాయువు ఉన్నది దేశం ఉన్నది జలం ఉన్నది పృథివీ ఉన్నది అని ఆకాశవాయువాదులతో ఉన్నది ఉన్నది ఉన్నది అనేటువంటి సదంశము అన్నింటిలో అనువృత్తమై ప్రతీతి మరి అన్నిటిలో ఉన్నది కాబట్టి అధిక దేశ వృత్తి ఉన్నది అందుకనే వ్యాపకం ఉన్నది ఆ వ్యాపకం ఆ అస్తిత్వం సత్ రూపమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉన్నదో దానికి ధర్మి అంటారు ఇక ధర్మం అంటే ఏమిటి జో వస్తు న్యూన వర్తి అంటే అల్పు సో వ్యాప్యు సో ఆధే అంటే అన్య మహద్ వస్తువుకి ఆశ్రిత్వ రూపు ధర్మ హోవే ఏ వస్తువు న్యూనవర్తి ఉంటుందో అల్పకాలంలో గాని అల్ప దేశంలో గాని ఉంటుందో దానికి వ్యాప్యము అంటారు మరియు ఆశ్రితము అని కూడా అంటారు దానికి ధర్మం అని కూడా అంటారు ఏ విధంగా జైసే రూపాదికి గుణం న్యూనవర్తి పరస్పర్ అప్పు ఆశ్రయ ద్రవ్యత వ్యభిచారి హోనైతే వ్యాప్య ఆదే హే య్ ధర్మ హే ఏ విధంగా రూప రస గంధ ఇత్యాది గుణాలు ఉన్నాయి కదా ఈ గుణాలు న్యూనవర్తి ఉంటాయి అంటే ద్రవ్యమును అన్ని గుణాలు వ్యాపించి ఉండవు అన్ని కాలాల్లో ఉండవు ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా నీళ్ళ రంగు కొంతవరకు ఉన్నది ఆ తర్వాత ఆ ఘటాన్ని కాల్చిన తర్వాత రక్త వచ్చింది ఇప్పుడు ఆ వర్ణము కించిత్ అయింది కదా అందుకని అది న్యూనవర్తి అనబడుతుంది అదే చెప్పినాడు ఇక్కడ రూపాధికు గుణం న్యూనవర్తి అంటే పరస్పర అప్పు ఆశ్రయిస్త ద్రవ్యతే వ్యభిచారి హోనతే వ్యాప్తి హయ్ అంటే ఆదే హాయ్ ఈ రూపాదులు ఏవైతే ఉన్నాయో అవి న్యూనవర్తి ఉంటాయి మరి ఆ రూపాదుల్లో కూడా రూపం అంటే రసం కాదు రసం అంటే గంధం కాదు గంధం అంటే స్పర్శం కాదు ఈ విధంగా వాటిలో వాటికి పరస్పరము వ్యభిచారం ఉన్నాయి అట్లే కాకుండా దానికి ఆశ్రయమైనటువంటి ధర్మి చేత కూడా వ్యభిచారం ఉన్నాయి ఎందుకు ఈ రూపరసాదులు గుణములు అంటాము ఆ ద్రవ్యము వేరే కృతక్ పదార్థం ఈ గుణం అంటే ద్రవ్యం కాదు ద్రవ్యం అంటే గుణము కాదు పరస్పరము విభిచారి ఉన్నాయి ఒకవేళ రెండు ఒకటే అంటే మరి ఇది గుణము ఇది ద్రవ్యం అనేటువంటి వ్యవహారం ఎందుకైతే చెప్పండి రెండు పృథక్ పదార్థాలు ద్రవ్య గుణ కర్మ సామాన్య ఇత్యాది సప్త పదార్థాల్లో ద్రవ్యం వేరే పదార్థము గుణం వేరే పదార్థము ఈ విధంగా పదార్థ భేదం ఉన్నది మరియు ద్రవ్యంలో ఈ రూపాది గుణాలు న్యూనవర్తి అంటే అల్ప దేశంలో అల్పకాలంలో ఉంటాయి అందుకని అవి ఆధేయములు ఆశ్రితములు వ్యాప్యములు మరియు ధర్మములు అనబడతాయి కిమా జైసే ఇంకో దృష్టాంతం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రజు సర్ప దృష్టాంతంలో పది మందికి పదితీరుల బ్రాంచ్ అవుతానని చెప్పుకున్నాం కదా అదే దృష్టాంతం మళ్ళీ తీసుకొని ఇప్పుడు ధర్మం చెప్తాడు ఇంత పూర్వమో ధర్మిని చెప్పినాడు ఇప్పుడు ధర్మం చెప్తాడు జైసే తిన్సో సేయాన్ టిఫన్ విషయ ఇప్పుడే చెప్పుకొని వచ్చాం కదా అందులో సర్పాధిక న్యూనవర్తి పరస్పర అపనే ఆశ్రయితే వ్యభిచారి అని అయితే వ్యాప్తి అంటే అదే హాయ్ అయితే ధర్మ హయ్ తైసే న్యూనవర్తి వాయువాదిక అంతే అవు సత ఆకాశ వ్యాప్తి హయ్ యార్మ హయ్ ఇక రూపరస ఏవైతే గుణాలు ఉన్నాయో అవి పరస్పరము వ్యభిచారం మరి ద్రవ్యముతో కూడా వ్యభిచారి ఉన్నాయి అందుకని అవి న్యూనవర్తి ఉండడం ద్వారా అవి ఆధ్యయములు ఆశ్రితములు వ్యాప్యములు మరి ధర్మములు అనపడతాయి అదేవిధంగా ఆకాశము ఏదైతే ఉందో వాయువాదుల్లో అనుశూతం లేదు న్యూనవర్తి ఉన్నది ఏ విధంగా సద్రూప బ్రహ్మము ఆకాశంలో వాయువులో అగ్నిలో జలములో పృథ్వీలో అన్నిట్లో ఉన్నది ఉన్నది ఉన్నది అస్థి అస్తి అస్తి రూపం చేత బ్రహ్మము వ్యాపకమున్నది అన్ని వస్తువుల్లో కానీ ఆకాశము ఇతర భూతాల చేత వ్యావృత్తం ఉన్నది మరి బ్రహ్మం కూడా వ్యావృత్తం ఉన్నది వేరుగానే అంటే న్యూన వర్తి ఉన్నది అందువల్ల ఆకాశము ధర్మము అనబడుతుంది ఈ విధంగా ధర్మము అంటే ఏమిటి ధర్మి అంటే ఏమిటి తెలుసుకున్నాము ఇక ఎనభై ఎనిమిదో టిఫన్ లో ఏం చెప్పాడు చూడండి వాస్తవత హోవేగి అనే చోట ఉంది ఆకాశ విషయ దృష్టాంతకీయ రూపుక అపన ఆశ్రయ ద్రవ్యం అవరు సత భేదంశ విషయ సాదృశ్య ఆకాశమునందు దృష్టాంతము అంటే ఆకాశము ధర్మము అది న్యూనవర్తి ఉంటుంది దానికే ధర్మం అని చెప్పడానికి దృష్టాంతంగా ఏమిచ్చాడు రూపుక అన్నాడు రూపం అన్నాడు మూలంలో ఎక్కడ రామకృష్ణ టీకలో చెప్పినాడు రూపము అది గుణమున్నది గుణమున్నందుకు ద్రవ్యం కానే కాదు అది వేరుగానే ఉన్నది మరి పరస్పర ఇరవై గుణాల్లో రూపము ఆ ఇరవై ఇది వేరే ఉన్నది పరస్పరం వ్యభిచారే ఉన్నది అది ఈ విధంగా దృష్టాంతం ఇచ్చండి కదా ఆకాశ విషయ దృష్టాంతకి ఏ రూపుకా ఆశ్రయట ద్రవ్యం ఆకాశ రూప ధర్మములకు దృష్టాంతంగా రూపం ఇచ్చినాడు మరి ఆ ధర్మానికి ఆశ్రయమైనటువంటి ధర్మ స్థానములో సద్రూప బ్రహ్మ స్థానములో ఘట రూప ద్రవ్యాన్ని ఇచ్చినాడు అవు సత్సే భేద అంశ విషయ సాదృశ్య భిన్నంగా ఆకాశం ఉంటుంది అనే విషయంలో భేద అంశమునందు సాదృశ్యం ఏవైతే గుణాలు ఉన్నాయో అవి పరస్పరము వ్యభిచారి ఉన్నాయో మరి ద్రవ్యముతో కూడా వ్యభిచారం ఉన్నాయి ఆకాశ స్థానంలోనే కదా దృష్టాంతంగా ఇచ్చాడు రూప్రసాద్ లో ఇక్కడ భేదం నందు సాదృశ్యం ఉన్నది అవరు వాస్తవత అవరు అవాస్తవత అంశ విషయ సాదృశ్యం తుల్యంహే అయితే సద్రూప బ్రహ్మము వాస్తవం ఆకాశము అవాస్తవం ఇక్కడ ఈ ఘట రూప రూపాది గుణాలకు సాదృశ్యం లేదంటాడు ఎందుకు ఘటరూప ద్రవ్యం కూడా అవాస్తవమే ఉన్నది రూపం కూడా అవాస్తవమే ఉన్నది కానీ దాష్టాంతంలో ఉన్నది సద్రూప వస్తువు అది వాస్తవం ఉన్నది మరి ఆకాశాదులు అవాస్తవంలు ఇక్కడ దృష్టాంత దాష్టాంతాలకు సాదృశ్యం లేదు ఆ ఘట రూప కానీ దృష్టాంతంలో సదువస్తు పారమార్థికమున్నది ఇక్కడ వ్యవహారిక సత్యములు ఉన్నాయి కానీ పారమార్థికమైనటువంటి సదువస్తువుకు ఇది దృష్టాంతము సరిగ్గా లేదు సదృశ్యం లేదు అని చెప్పినాడు అయితే ఘటనిష్ట రూపుకి న్యాయ ఆకాశకి వాస్తవత నహి హధంగా ఘటము నందు రూపము అవాస్తవము మరి అనిత్యము అట్లే సదువస్తువు నందు ధర్మము అది అవాస్తవము మరి అనిత్యము అని ఈ విధంగా తెలుసుకోవాలి నేను టిప్పన్లు అయినాయి విషయంలోకి వెళ్ళిపోదాము డెబ్భై శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము ఇప్పుడు డెబ్భై ఒకటో శ్లోకానికి అవతారిక చూడండి తొంభై అంకం నన్ను నియమైన సహా ఉపలభ్యమానయోహో భేద నా దృష్టచర ఇత్యా సంఖ్య ఆహా సద్వస్తువుకు ఆకాశానికి శబ్దభేదం ఉన్నది మరి బుద్ధి ఉన్నది అనేటువంటి ప్రమాణము మరి వృత్తి చేత ఆకాశ సద్వస్తువులకు భేదము నిర్ణయించడం జరిగింది అప్పుడు శంకాకారుడు అంటాడు నన్ను నియమేనా సహ ఉపలభ్యం మన యోహో భేదన దృష్టచర స్వామిజీ ఆకాశము మరి సద్వస్తువు నియమము చేత సహ ఉపలబ్ధి ఉన్నాయి సహ ఆకాశము రెండు కలిసి ప్రతీతి అవుతున్నాయి విధంగా ఆకాశ అస్తి లేదా ఆకాశ సం అన్నం అనుకో ఈ అస్తిత్వము ఉనికి ఏదైతే ఉన్నదో అది పరబ్రహ్మ యొక్క అంశము మరి దాంతో పాటు కలిసి ఆకాశం కూడా ప్రతీతి అంటే రెండు సహ ఉపలభ్యమానోహో రెండు కలిసి ఒకేసారి ప్రతీతి అయం సర్ప అని ఏ విధంగా అంటామో అట్లా ఆకాశం అస్థి అన్నం అనుకో అస్థి అనేది సద్ వస్తువు యొక్క అంశము దాంతోపాటు ఆకాశం కలిసి ప్రతీతి మరి ఎప్పుడైతే రెండు సహ ఉపలభ్యమానం అవుతున్నాయో కలిసి ప్రతీతి ఆ రెండిటిలో భేదం ఎలా సంభవిస్తుంది అంటాడు రెండు కలిసి ప్రతీతి ఏకబుద్ధికి విషయం అవుతున్నాయి అవి అయం సర్ప అన్నప్పుడు ఇక్కడ ఎన్ని జ్ఞానాలు ఉన్నాయండి రెండు జ్ఞానాల మూడు జ్ఞానాల ఒకటే జ్ఞానం అయం సర్ప అనేది ఒకటే జ్ఞానం అంటే ఏకబుద్ధికి విషయం అవుతున్నది ఎందుకు రెండు అభేదం ఉన్నాయి భిన్నం ఉంటే భిన్న బుద్ధికి విషయం అవుతుండే కానీ రెండు అభిన్నంగా ఉండడం ద్వారా బుద్ధికి విషయం అవుతున్నది అయం సర్పా అట్లే ఆకాశా అస్థి ఇది కూడా ఏకబుద్ధికి విషయం అవుతున్నది రెండు కలిసి ప్రతీతి అవుతున్నాయి అందువల్ల ఈ రెంటిలో భేదము సంభవించదు ఎందుకు సహ ఉపలభ్యమానయోహో రెండు కలిసి ప్రతీతి అవుతుండలన వాటిలో భేదము చెప్పడానికి రాదు కానీ విచారం చేస్తే ఆ శంకాకారుని యొక్క శంకలోనే సమాధానం ఉన్నది భేదము లేదు అని అంటున్నాడు కదా సహా ఉపలభ్యం మాన యోహో భేద అన్నాడు రెండు కలిసి ప్రతి చోట రెండిటికి భేదం ఉండదు ఎక్కడ అనుభవం లేదు అని అంటున్నాడు కదా ఆ ప్రశ్నలోనే సమాధానం ఉన్నది ఏ విధంగా రెండు అని అంటున్నప్పుడే ఇదంటే అది కాదు అదంటే ఇది కాదని చెప్పినట్లు ఏంది కదా భేదం ఉన్నట్టే కదా ఉంటే రెండు అని సహ ఉపలభ్యం మానయోహో ద్వివచనం ఎందుకు చెప్పాలి ఇక్కడ ద్వివచనం చెప్పిండంటే రెండు ఉన్నాయి అక్కడ ఆకాశము సద్వస్తువు రెండు ఉన్నాయి మరి రెండు ఎప్పుడైతే స్వీకరించి అప్పుడు భేదం ఉన్నట్టే కదా ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంది అయినా గాని గ్రంథకర్త సమాధానం చెప్తూ ఉన్నాడు డె ఒకటో శ్లోకం చూడండి జాతి వ్యక్తి దేహిణ వాస్తుక్యం కోస్మయ కలిసి ప్రతీతి అవుతున్నటువంటి రెంటిలో భేదం ఉండదు అని నువ్వు అంటున్నావు కదా ఉంటుంది అంటాడు దృష్టచరం లేదు అనుభవం లేదు అన్నాడు కదా అనుభవం ఉంది ఎక్కడెక్కడా జాతి వ్యక్తి రెండు అభిన్నంగానే ఉన్నాయి కదా వ్యక్తి నిడిచిపెట్టి జాతి ఉంటుందా ఉండదు రెండు అభిన్నంగానే ఉంటాయి సహప్రతీతి ఉన్నాయి అయినా గాని వాటిలో భేదం ఉందా లేదా జాతి అంటే వ్యక్తి కాదు వ్యక్తి అంటే జాతి కాదు మరి రెండు ఒకటే అయితే జాతి వ్యక్తి అని ఏ విధంగా వ్యవహారం ఎందుకు కావాలి అయితే కదా అందుకని రెండు కలిసి ప్రతీతి అవుతున్నప్పుడు కూడా వాటిలో భేదం ఉన్నది దేహి దేహ్ దేహి అంటే ఆత్మ ఈ దేహము ఈ రెండు ఎట్లా ఉన్నాయి తాదాత్మ అధ్యాస చేత ఏకబుద్ధికి విషయమవుతున్నాయి అహం దేహ అంటాడు ఆ అహం అనేది వాస్తవంగా ఎవరు ఆత్మ ఆ ఆత్మ దేహంతో తాదాత్మ ప్రతీతి అవుతుంది ఏకబుద్ధికి విషయం కానీ ఆత్మ అంటే దేహమా దేహం అంటే ఆత్మ చెప్పండి భేదం ఉన్నదా లేదా మరి కలిసే ప్రతీతి కదా అయినా గానీ భేదం ఉన్నది అట్లా గుణ గుణికి ద్రవ్యానికి గుణానికి రెండుకి తాదాత్మ్యం ఉంటుంది అభేదం ఉంటుంది నైయాయికుల భాషలో సమవాయ సంబంధం అంటారు దీనికి అయితే వ్యవహార పూర్తిగా మాత్రము అభేదంగా ప్రతీతి అవుతున్నాయి వాస్తవంగా స్వరూపం చేత భిన్నములే ఉన్నాయి ద్రవ్యానికి గుణానికి అక్కడ కూడా రెండు ఉంటాయి గుణగుణికి సమువాయ సంబంధం ఉంటుంది దానికే వేదాంతంలో తాదాత్మ సంబంధం అన్నారు అంటే అభేద ప్రతీతి గుణము ద్రవ్యము రెండు అభిన్నంగా ప్రతీతి అవుతున్నాయి కానీ గుణం అంటే ద్రవ్యమా ద్రవ్యం అంటే గుణమా చెప్పండి భేదం ఉన్నదా లేదా భేదం ఉన్నది సహ ఉపలభ్యమానోహో భేదా దృష్టచర అన్నాడు కదా ఇవన్నీ కూడా సహ జాతి వ్యక్తి దేహదేహి మరి గుణ ద్రవ్యము ఇవన్నీ కూడా సహప్రతీతి ఏకబుద్ధికి విషయం అవుతున్నాయి కానీ వాటిలో భేదం కూడా ఉంది యథా పృథక్ విధంగా జాతి వ్యక్తి దేహ మరియు గుణము ద్రవ్యము కృతజ్ఞ ఉంటాయో అదే విధంగా వియత్ సతోహో తథా ఏవ అస్తు ఆకాశానికి మరి సదువస్తువుకు అభేద ప్రతీతి అవుతుంది ఆకాశ అస్థి అని ఈ విధంగా ఆకాశము మరి సదువస్తువు యొక్క అభేద ప్రతీతి అవుతుంది ఏకబుద్ధి విషయం అయితున్నాయి భేదం కూడా ఉన్నది సద్వస్తువు ఏదైతే ఉన్నదో చేతనం ఉన్నది ఆకాశము జడమున్నది మన భేదం ఉందంటారా లేదంటారా కాని ప్రతీతి మాత్రము ఏక బుద్ధికి విషయం అవుతున్నది ఒకే జ్ఞానానికి విషయం అవుతున్నది అభేద వ్యవహారం అవుతుంది భేదము ఉన్నది అక్కడ తథవాస్తు పార్థక్యం కోత్ర విస్మయ అది పార్థక్యం అంటే భేదము ఈ భేదము ఈ చోట్ల మనకు ప్రతీతి అవుతుంది కాబట్టి ఇక్కడ విస్మయం పొందాల్సిన అవసరం లేదు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అభిన్న వస్తువుల్లో భేదం ఎక్కడ ఉంటుంది భేదం చూపెట్టినాడు జాతి వ్యక్తి దేహ దేహి మరియు గుణము ద్రవ్యమునందు అందువల్ల ఇక్కడ విస్మయం పొందాల్సిన అవసరం లేదు సహ ఉపలభ్యమానమైనటువంటి వస్తువుల్లో కూడా భేదం ఉంటుంది అని చెప్పినాడు ఎనభై తొమ్మిది తొంభై రెండు టిప్పండి గుణ గుణికి జాతి వ్యక్తికి క్రియ వాణి సమయ సంబంధం చెప్పిన చోటల్లో కూడా రెండు సహప్రతీతి ఉన్నాయి కానీ భేదం కూడా ఉంది అనే విషయంలో టి పండిస్తున్నాడు చూడండి తొంభై ఏమో దాష్టాంతం చెప్తాడు ఎనభై తొమ్మిదో చెప్తాడు చూడండి అనేక ధర్మ విషయ అనుగత ధర్మ రూప జాతి జాతి దేనికంటారు అనేక ధర్మిల యందు అనుగతమైనటువంటి ఒక ధర్మం దానికి జాతి అంటారు ఏ విధంగా అనేక ఘటములు ఉన్నాయనుకోండి అనేక ఘటముల్లో ప్రతి ఘటం నందు ఘటత్వ జాతి అనేది ఉంటది ఆ ఘటత్వం అనేది ఘటంలో ఉన్నటువంటి జాతి అనేక గోవుల్లో గోత్వ జాతి ఉంటది అనేక మంది మనుష్యుల్లో మనుష్యత్వ జాతి ఉంటది అంటే అనేకము అనుగతమైనటువంటి ఏక ధర్మానికి జాతి అంటారు ఇది జాతి యొక్క లక్షణం అవరు జాతికి ఆశ్రయి వ్యక్తి వ్యక్తి అంటే కేవలం మనిషి అని తాత్పర్యం కాదు ఇక్కడ విద్య ఇది వ్యక్తి అభివ్యక్తమైనటువంటి దానికి వ్యక్తి అంటారు అయితే జాతికి ఏది ఆశ్రయమో అది వ్యక్తి ఈ విధంగా మనుష్యత్వ జాతి ఉంటది మనుష్యుల్లో ఉంటది ఆ మనిషి వ్యక్తి అనబడతాడు ఆ మనుష్యత్వం అనేది జాతి అనపడుతుంది అదే విధంగా ఘటం అనేది వ్యక్తి అనపడుతుంది ఘటత్వం అనేది జాతి ఈ విధంగా వ్యక్తి అనేది ధర్మి అనపడుతుంది జాతి అనేది ధర్మం అనపడుతుంది ఏది జాతి వ్యక్తి అనేటువంటి దృష్టాంతంలో అదేవిధంగా గుణగుణిలో గుణి అంటే ద్రవ్యము ఆ ద్రవ్యము ధర్మి అనపడుతుంది దానిలో ఉన్నటువంటి గుణము ఏదైతే ఉన్నదో అది ధర్మం అనపడుతుంది అట్లే మూడో దృష్టాంతం ఏది దేహ దేహి దేహి అంటే ఆత్మ ఆత్మ దేహాదిక ప్రపంచం అధ్యస్థమై ఉన్నది రెండు భిన్న వస్తువులే అయినా గాని రెండు కలిసి ప్రతీతి అవుతున్నాయి దేహి అంటే ఆత్మ అనేది ధర్మి అనబడుతుంది దేహము ధర్మము అనబడుతుంది ఈ విధంగా ఈ మూడింటి చోట్ల ధర్మం ఏది ధర్మ ఏది చెప్పినాడు దేహక సత్యాది రూపకరి అవరు మిథ్యాత్వ ఆది కరి భేదే సత్యత్వాది రూపం చేత మరియు మిత్యత్వాది రూపం చేత దేహి మరియు దేహము నాకు భేదమున్నది మొదలు చెప్పుకున్నటువంటి జాతి వ్యక్తుల ధర్మ ధర్మ భావం చేత భేదమున్నది దేహము దేహి లోపల సత్యత్వ మిత్యత్వ రూప భేదమున్నది गुण और, का और द्रव्य और भाव चेता है। में का गुणभाव और गुण भाव चेता गुणी मरी भाव चेत द्रव्यम उत रेट उ यद्यप सिद्धांतमे वस्तव तो अदिष्ठाते भिन्न सत्ता के अभावते सर्व वस्तुका अदिष्ठा ब्रह्म रूप कर विचार ఒకే అద్వితీయ వస్తువు ఉన్నది రెండో వస్తువే లేదు ఒకవేళ కల్పిత రూపం చేత రెండో వస్తువు ఉంది అనుకోండి ఆకాశాది ప్రపంచం ఉంది అనుకోండి కల్పిత వస్తువు యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి చెప్పండి అధిష్టానమే అధిష్టానం యొక్క అస్తిత్వమే ఈ కల్పిత వస్తువుల్లో ప్రతీతి అవుతుంది అధిష్టాన కల్పిత సత్తా అందుకని కల్పితమునకు స్వతంత్ర సత్త లేదు రెండు అభిన్నంగానే ఉంటాయి కల్పిత వస్తువు అధిష్టానం రెండు అభిన్నంగానే ఉంటాయి ఏ విధంగా అంటే అధిష్టానత్వం చేత మరి మిథ్యాత్వం చేత రెండిట్లో భేదం ఉన్నది వ్యవహారికంగా తెలుసుకోవాలి పారంపారిక సతతో విచారం చేస్తే అసలు రెండో వస్తువే లేదు అన్నప్పుడు భేదం చెప్పడానికే రాదు కానీ వ్యవహార దృష్టిలో అధిష్టాన రూపం చేత సద్వస్తువు మరియు మిథ్యా రూపం చేత అసద్ వస్తు అయినటువంటి ఆకాశాదులు ఉన్నాయి అందుకని అధిష్టాన అధ్యస్థములకు ఆ భేద ప్రతీతి అయినప్పటికీ కూడా భేదం ఉన్నది అధిష్టానం చేత సత్త సత్తున్నది మరియు అధ్యస్థ రూపం చేత మిథ్యా రూపం చేత ఆకాశాదులు ఉన్నాయి భేదం ఉన్నది అంటే కలిసి ఉన్న వాటిలో భేదం ఎట్లా ప్రతీతి అవుతుంది దానికి ఇదంత పెద్ద టిప్పులు ఇచ్చి చెప్పినాడు తథాపి వ్యవహారికాన్ని మెత్తి కల్పిత భేదం వాస్తవంగా భేదం లేదు కల్పితంగా భేదం ఉన్నది అందుకే మనం ఈ ప్రపంచమునకు అధిష్టానం అనేటువంటి బ్రహ్మమునకు తాజాత్మ సంబంధం చెప్తాం కదా తాదాత్మ అంటే అభేదము ఎటువంటి తాదయాత్మము అంటే కల్పిత భేద సహిత వాస్తవ అభేదకు తాదాత్మిక అయ్యే ఇట్లా తాదాత్మ్య లక్షణం చేయబడింది కల్పితంగా భేదం ఉన్నది అంటే అధిష్టానం కల్పిత వస్తువు మిథ్యారూపం చేత భిన్నంగా ఉంది కానీ వాస్తవంగా అధిష్టానం యొక్క సత్తానే కల్పిత వస్తువుకు ఉంది దానికి పృథక్ సత్తా లేదు పృథక్ అస్తిత్వం లేదు అధ్యస్త వస్తువుకు మరి పృథక్ అస్తిత్వం ఉంటే అధిష్టానాన్ని విడిచి అన్యత్ర కనపడాలి కదా ఇప్పుడు ఉదాహరణకు రజ్జు సర్పమే ఉందనుకో రజ్జునందు ప్రతీయమానమైనటువంటి సర్పమైతే ఉన్నదో ఆ సర్పమునకు స్వతంత్ర అస్తిత్వం ఉందా స్వతంత్ర సత్త ఉందా రజ్జువే లేకపోతే సర్పానికి అస్తిత్వమే లేదు అది ప్రతీతే కాదు ఒకవేళ ప్రతీతి అయినా కూడా రజ్జు యొక్క ఇదమంశంను తీసుకునే ప్రతీతి అవుతుంది స్వతంత్రంగా కాదు అయం సర్ప అని అంటూ అయం అనేది అధిష్టానం యొక్క రజ్జు యొక్క ఇదమంశం రజ్జువుని తీసుకునే అధిష్టానాన్ని తీసుకునే ప్రతీతి కానీ దానికి పృత అస్తిత్వం లేదు ఆకాశంలో సదంశం ఉన్నది మరి అవకాశం ఇచ్చుట అనేటువంటి అవకాశాత్మక స్వరూపం కూడా ఉంది రెండు అంశాలున్నాయి అందులో సదంశాన్ని తీసేస్తే ఇక ఆ ఆకాశానికి అసలు ఉనికి ఉంటుందని చెప్పండి ఆకాశానికి ఉనికి లేకుండా పోతుంది ఎందుకు దానికి స్వతంత్ర సత్త లేదు స్వతంత్ర లేదు ఒకవేళ స్వతంత్ర అస్తిత్వం ఉంటే సర్పం ప్రతీ చోట సర్పానికి ఒకవేళ స్వతంత్ర సత్త ఉంటే రజ్జును విడిచి అన్యత్ర కూడా కనపడాలి అట్లా సద్రూపమైనటువంటి బ్రహ్మను విడిచి ఈ జగత్తు కూడా అన్యత్ర కనపడాలి అన్యత్ర ఎక్కడ చూస్తున్నావు బ్రహ్మవుని విడిచి ప్రపంచానికి వేరే దేశం ఉందా వేరే దేశం అంటే మరి నువ్వు చెప్పు ఎక్కడన చెప్పు ఇంతవర దగ్గర ఉందా స్వతంత్ర సత్తా లేదు అధిష్టాన బ్రహ్మవునందే కల్పితంగా ప్రత్యేక అవుతున్నది కాబట్టి వేదంత సిద్ధాంతంలో అసలు అధిష్టానం కంటే భిన్న సత్త కలిగినటువంటి పదార్థం ఏదీ అందుకని భిన్న సత్తాకే అభావతే వ్యవహారిక సత్తా లేదు ప్రాతిభాషిక సత్తా లేదు కేవలం ఒకటి అద్వితీయ వస్తువు ఉన్నది పారమార్థిక సత్తా కలది ఉన్నది భిన్న సత్తా లేనందువలన సర్వ వస్తువులక అధిష్టాన బ్రహ్మ రూపకరి అభేది హే అందుకని అధిష్టాన బ్రహ్మంతో సకల వస్తువులు అభిన్నమయ్యే ఉన్నాయి తథాపి అయినా కూడా వ్యవహారికే నిమిత్త కల్పిత భేదం మాన వ్యవహారం కోసం కల్పిత భేదం స్వీకరించడం జరిగింది సద్వస్తువు పరమార్థికమైతే మరి ఈ కల్పితమైనటువంటి ఘటపటాల ప్రపంచం ఆకాశాలు ఇవి వ్యవహారిక సత్తకలు ఇవి ఉన్నాయి తొంభై ఒకటి పనులు ఎద్యపి కల్పితకి సత్తా అధిష్టాన భిన్న నహి కల్పితము నాకు అధిష్టాన కంటే భిన్న సత్తా లేదు అంటే అధిష్టాన సత్తాయే కల్పితంలో ప్రతీతి అవుతుంది ఇసు నియమితే సత్తసే కల్పిత ఆకాశక భేద సంభవే నహి ఈ నియమం చేత అంటే అధిష్టానము కంటే భిన్న సత్త కల్పిత వస్తువుకు ఉండదు అనేటువంటి నియమం చేత ఇసు నియమితే अधिष्ठा सत्ता से कल आकाशाद भेद संभव अदिष्ठा कटे कल आकाशाद भेदम लेकिन अदिष्ठा कटे कलता भिन्न सत्ता गनक अदिष्ठा कल वाले कनपड़ी गनक अदिषाना के अद्यस्था की भेद लेना బాదు బాధికరికే సత్ అవరు ఆకాశక అభేద్ హై ఈ దేహాదిక ప్రపంచము మరి సదువస్తు రెండు ఏకమై ప్రతీతి అవుతున్నాయి మనకు బ్రహ్మం వేరు ప్రపంచం వేరుగా ప్రతీతి అవుతుందా బాబా అహం మనుష్య అని అంటున్నావు ఇక్కడ ఈ మనుష్యత్వము దేన్ని పురస్కరించుకొని దేహాన్ని పురస్కరించుకొని దేహమే కదా మనుష్య జాతికి సంబంధించింది అంటే ఈ దేహము మరి అహం శబ్దానికి వాచమైనటువంటి ఆత్మ ఈ రెండు అహం మనుష్య అని ఏకబుద్ధికి విషయం అవుతున్నాయి అభేదంగా ప్రతీతౌతున్నాయి ఏకంగానే ప్రతీత అవుతున్నాయి మరి విచారం చేసిన తర్వాత ఈ దేహాదులను నిత్యాన్ని నిశ్చయం చేసిన తర్వాత మళ్ళీ మిగిలినది ఎవరు కేవలం అధిష్టాన బ్రహ్మం అప్పుడు ఒకటే మిగిలింది ఆ ఒక్కటికి ఈ తేడా ఉందా అంటే పూర్వము భ్రాంతి సిద్ధ ఐక్యం ఉన్నది జ్ఞానమైన తర్వాత యథార్థమైనటువంటి ఐక్యం అయితే వివేక కాలంలో ఇది సద్వస్తువు ఇది ఆకాశము అని భేదం ఏదైతే ఉన్నదో వివేకం చేసినప్పుడు భేద ప్రతీతి అవుతుంది వివేకం చేయనంత వరకు అభేద ప్రతీతి అవుతుంది విచారం చేయనప్పుడు కూడా అభేద ప్రతీతి ఉన్నది విచారం చేసిన తర్వాత జ్ఞానం కలిగిన తర్వాత కూడా అభేద ప్రతీతి ఉన్నది కానీ ఎప్పుడైతే వివేకం చేస్తామో అప్పుడు భేద ప్రతీతి అవుతుంది భేద జ్ఞానం అవుతుంది అయితే అజ్ఞాన దశలో అధిష్టాన అధ్యస్థములకు ఆ భేదమే అవుతుంది మరి బాధ్ చేసిన తర్వాత కూడా ఆ భేదమే ప్రతీతి అవుతుంది ఎందుకు బాధ అయిన తర్వాత అసలు మిథ్యా వస్తువుకు అస్తిత్వమే లేకుండా పోతుంది ఉండే ఒకటే ఉంటుంది ఇక ఎప్పుడైతే వివేకం చేస్తూ ఉంటాం అప్పుడు వివేక కాలంలో భేద ప్రతీతి అవుతుంది అందుకని విచారం చేయాలి విచారం చేస్తే భేదం తెలుస్తుంది ఆ భేదం చేయడానికే విచారం ప్రారంభించండి కదా అందుకని విచారం చేస్తే భేద్రతీతి అవుతుంది ఎట్లా సత్ అనేది నామం వేరు ఆకాశం అనేది నామం వేరు శబ్ద భేదం ఉన్నదా లేదా ఉన్నది మరి ఇది ఆకాశం బుద్ధి ఇది సద్వస్తువు అనేటువంటి బుద్ధి ఈ బుద్ధి భేదం కూడా ఉన్నది అప్పుడు తెలిసిపోయింది ఇది సద్వస్తువు కంటే వేరుగానే ఉన్నది అని ఆకాశం తథాపి ఆకాశక బాధి కరికే సత్ అవరు ఆకాశక అభేదే ఆకాశాన్ని బాధ చేస్తే ఇప్పుడు సదువస్తు చేత అభిన్నం అయిపోతుంది ఎవరు ఆకాశం ఆకాశం మిథ్యా అని నిశ్చయమైన తర్వాత బాధ అయిన తర్వాత అది ఎక్కడ పోయింది సదువస్తు అధిష్టానంతో అభేదం అయిపోతుంది అవరు ఆకాశకే బాధ్ మిథ్యత్వ నిశ్చయం కియే వినా భ్రాంతిసే వినా అభేద్ బహి బాధ అంటే మిత్యత్వ నిశ్చయము మిత్రత్వ నిశ్చయం చేయకుండా ఏదైతే అభేద ప్రతీతి అది భ్రాంతి చేత కాకుండా ఆభేద ప్రతీతి కలగదు అంటే భ్రాంతి చేత ఆభేద ప్రతీతి అవుతుంది కింద భ్రాంతిసే కల్పితి హీహా భ్రాంతి ఆ అభేదము కల్పించబడింది జాతీయ వివేచనకి వినా ఆకాశకా బాధ ఓవే నహి ఎంతవరకు మనం ఆకాశాన్ని సదువస్తు నుంచి వివేకం చేయమో అంతవరకు బాధ కాదు ఎందుకు వివేకం చేసినప్పుడే బాధ అవుతుంది వివేకం చేసిన తర్వాత ఇది సత్తు కాదు ఇది అసత్తు ఇది మిథ్య అని అప్పుడు బాధం నిశ్చయం అవుతుంది ఎప్పుడు వివేకం చేసినప్పుడు లేకపోతే సత్ అవరు ఆకాశకే భేదికి కల్పన కరియే అందుకని ఇది బాధ్యడం కోసమని మిథ్యతో నిశ్చయం చేయడం కోసమని సత్వస్తువుకు ఆకాశానికి భేదాన్ని కల్పన చేయడం జరిగింది అవరు వాస్తవంతో ఆకాశ బీ నహే వాస్తవంగా ఉత్తమ సిద్ధాంతాన్ని గనక స్వీకరించినట్లయితే అజాతవాదాన్ని గనక స్వీకరించినట్లయితే అసలు ఆకాశానికి అస్తిత్వమే లేదు ఆకాశం అనేదే లేదు ఆకాశం శబ్దం లేదు ఆకాశ వస్తువు లేదు ఉన్నది ఒక అద్వితీయ వస్తువు అన్ని రోజున చోత్పత్తి చెప్పిన ప్రకారంగా వస్తుత వాస్తంగా అసలు ఆకాశం లేదు తో తిస్క సతసే భేదికైసే బే ఎప్పుడైతే ఆకాశమే లేదో అప్పుడు సదు వస్తువుకు ఆకాశానికి భేదం ఎలా భేదం చెప్పాలంటే రెండు వస్తువులు విద్యమానం ఉండాలి సతరిహి భేద పరికల్పనీయ మరి ఆకాశం అనేది లేనేలేదు లేకపోతే సదువస్తువుతో ఆకాశానికి భేదము అని ఏ విధంగా చెప్పగలవు కిసీ కారణ సేబి బి ఏ కారణం చేత కూడా భేదం అనేది సంభవించదు భ్రాంతి చేత ఆకాశము సదువస్తువు అభేదంగా ప్రతి అవుతున్నాయి ఆకాశ అస్తి వాయువు ఇట్లా ప్రతీతి అవుతున్నాయి అభేదంగా ప్రతీతి అవుతున్నాయి ఇది భ్రాంతి సిద్ధ అభేదం అయితే ఈ భ్రాంతి సిద్ధ అభేదం చేత అనర్థం కలుగుతుంది పురుషునికి జన్మవరణుల సంసారం ప్రాప్తం అవుతుంది మరి ఈ సంసారం నుంచి ఈ దుఃఖం నుంచి నివృత్తి కావాలంటే అతడు తరించాలి అంటే ఏం చేయాలి విచారం చేయాలి విచారం చేసినాం అనుకో అప్పుడు ఆకాశానికి లేదా ఆకాశం చేత ఉపలక్షణమైనటువంటి దేహాదిక ప్రపంచానికి అస్తిత్వమే లేకుండా పోతుంది అప్పుడు ఇంకా అధిష్టానావశోహి నా సహకల్పిత వస్తున్నా అని చెప్పిన ప్రకారంగా ఎప్పుడైతే మనం విచారం చేస్తామో భేదం చేస్తామో అప్పుడు ఆకాశాది ప్రపంచం యొక్క మిత్రత్వం నిశ్చయమైతుంది అధిష్టానం అయినటువంటి పరబ్రహ్మ ఒకటి అవశేషంగా ఉంటుంది ఆ అధిష్టాన సాక్షాత్కారం కోసమే అధిష్టానం ఎవరు ప్రత్యేకమైన పరమాత్మ ఆ పరమాత్మ సాక్షాత్కారం కోసమే ఆకాశాది ప్రపంచంను విచారం చేయవలసి వచ్చింది ఇది తాత్పర్యం ముఖ్యంగా సరే ఇప్పుడు విషయంలోకి రండి డెబ్బై రెండో శ్లోకానికి అవతారిక చూద్దాం తొంభై ఎనిమిదవ అంకము భేద బుద్ధితే తథాపి నిశ్చిత నభవతి ఇది సంగతి సరే స్వామిజీ మీరన్నట్లు సద్వస్తువునకు ఆకాశాదులకు భేదము తెలియబడుతుంది కానీ నా బుద్ధిలో ఆ భేదం యొక్క నిశ్చయం అయితే అని విధంగా శంక చేశాడు అనుకోండి అంతే కదా ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం కదమ్ ఇది అనాత్మ ఇది ఆత్మ అని తెలుస్తుంది కానీ నిశ్చయం అయితే లేదు మనకు అక్కడనే కదా మనం ఆరు వందల నంబరు పరిహారం వక్తం నిశ్చయ అభావే కారణం పృచ్ ఇప్పుడు ఆయన శంకకు సమాధానం చెప్పడానికి పూర్వము అయ్యా సరే నీకు ఎందుకని నిశ్చయం బుద్ధో పిభేదో నో చిత్తే నిరూఢిం యాతి చే అనేకాగ్రయాభావో వదే అపి భేదం తెలిసినా కూడా చిత్తే నా చిత్తం నందు నిరూఢిం నో యాతి అంటే నిశ్చయం అయితే అంటాడు ఇది చే అట్లా అన్నప్పుడు నీకు భేదం తెలుస్తుంది గానీ నిశ్చయం అయితే ఎందుకు నిశ్చయం చెప్పు వృఢ్యభావ అశ్యే రూఢి అభావం అంటే నిశ్చయము అభావము ఎందుకయితుంది నీకు అనైకాగ్రయాత్ అంటే ఏకాగ్రత లేనందువలన లేక సంశయాద్వా సంశయం ఉన్నందువలన నీకు నిశ్చయం కాకపోవడానికి హేతు ఏమిటి ఇప్పుడు చూడండి డెబ్బై మూడు శ్లోకానికి అవతారిక ఆద్య పరిహారమాహా ఇప్పుడు రెండు వికల్పాలు చేసి ఆ నిశ్చయం కాకపోవడానికి నీకు మొదటి కారణమా అంటే అనైకాగ్రమా చిత్తం ఏకాగ్ర లేకపోవడమా నిశ్చయం కాకపోవడానికి కారణము అని ఈ విధంగా వికల్పం చేసినాడు కదా దానికి సమాధానం చెప్తాడు చిత్తం ఏకాగ్రత లేకపోతే చిత్తం యొక్క అనేకాగ్రత పోవడానికి చెప్తున్నాను విను అంటాడు ఆద్యే శ్లోకం అప్రమత్తో భవ ధ్యానాద్ ఆద్య అన్యస్మిన్ వివేచనం కురు ప్రమాణ ఏమిటి అని అంటే ధ్యానాద్ అప్రమత్తోభవ అన్నాడు పతంజలి భగవాన్ చెప్పిన ప్రకారంగా తత్ర ప్రత్యేకతనత ధ్యానం అన్నాడు ఆ పతంజలి భగవాన్ చెప్పినటువంటి ధ్యానాన్ని అవలంబించి చిత్తాన్ని ఏకాగ్రం చేసుకో అప్రమత్తో భవ తత్ర ధ్యానం అని దానికి ధ్యానమేమో అని లక్షణం చేసినాడు యోగ సూత్రకారులు అంటే తత్ర అంటే మన యొక్క ధ్యేయ వస్తున్నందు ప్రత్యే అంటే వృత్తి ఏకతానత అంటే తదేకమైనటువంటి ఏకాకార వృత్తుల యొక్క ప్రవాహము నడుస్తూ ఉండాలి మధ్యలో అంతరితం కావద్దు ప్రవధానం కావచ్చు మధ్యలో వేరే వృత్తి ఉదయించకూడదు ధ్యేయాకార వృత్తుల యొక్క ప్రవాహమే నడుస్తూ ఉండాలి అంతేగాని మధ్యలో అన్యాకార వృత్తి రావద్దు దానికంటాము ధ్యానము అని ఆ ధ్యానం చేసినట్లయితే ఏకాగ్రత అవుతుంది అప్పుడు నీకు నిశ్చయం అవుతుంది ఓం సహనా సహనోనక్ సహవీయం కర్వావహై తేజస్వినధీతమస్తు మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంత